ఇంతేపో ఇంతేపో వారి వారి హీనాధికములెల్ల పంతాన తామే భాగ్యము నా పాటే అందరిలో దేవుడుండు అంద అధికులు కొందరు కొందరు హీనులై కుందు చెంది వీచేగాలొకటే చేని పంటానొకటే పొంది గట్టి కొలుతుండి పొల్లు కడబడును పుట్టుకందరికొకటే భూమిలో ఏలి కలును వెట్టి బంటు కొందరై వీగురింతే చుట్టి వరి గురుముతో జొన్నగింద సరిదూగు తెట్టలై మేలొకటికి తీలోకటికాయ కోరి శ్రీవెంకటపతి కుక్షిలో నెల లోకములు ఆరయ్య కిందెడు మీదెడై ఉన్న వింతే ఈ రీతి ఇతని దాసులెక్కిరి పొడవులకు తారి కిందికి దిగిరి దానవులై కొందరు